్రీగురుభ్యో నమానా గణపతి హవామహే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రు వన్నోతిభీదసాదనంగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాలచార్యపర్య వందే గురుపరం పరాం శ్రీభగవానువాచన్న వార్జునేదం రూపమాత్మయో తేజోమయ విశ్వమనంతమాద్యం ఎన్మేత్వధన్యేన దృష్టపూర్వం విశ్వరూపాన్ని గురించి అర్జునుని అభిప్రాయం అర్జునుని వర్ణన మనం విస్తారంగా చూస్తూ ఉన్నాం కొన్ని చోట్ల ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా వర్ణన మరి చోట్ల భయము ఆ రూపంలో ఆశ్చర్యం ఉన్నది భయము గలదు బీభత్సము గలదు బీభత్సము అంటే అంత రక్తం హింస లాగా అంటే ఆ కూరలతోటి కొరికేస్తున్న అలా అలాంటి వర్ణన బీభత్సరసం మూడు కూడా ఉన్నాయి ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క వర్ణన శ్రీకృష్ణుడు తాను ఆ దర్శించిన విశ్వరూపాన్ని ఎలాగా ఆయన ఎలా పరిగణనిస్తున్నాడు దాన్ని ఎలా దర్శిస్తున్నాడు తాను చూపించిన విశ్వరూపాన్ని ఆయన అంటాడు హే అర్జున అని సంబోధన మయా ప్రసన్నేన తవా హే అర్జున ఇదం రూపం ఈ రూపము ఏమిటి రూపము విశ్వం హేవా విశ్వమే రూపము ఇప్పుడు బాగుంది ఈశ్వరుని యొక్క రూపము విశ్వమే దాన్నే విశ్వరూపము అంటారు విశ్వమే ఒక రూపం మనకి ఈశ్వరుని ఎడల ఒక పరిభాష ఉంటుంది నేను చాలాసార్లు చెప్పానమాట ఆ పరిభాష ఎలా ఉంటుందంటే ఈశ్వరుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని పరిభాష ఉంటుంది ఆ పరిభాష చాలా సబ్జెక్టివ్గా ఉంటుంది ఓకే ఇప్పుడు బాగుంది చాలా సబ్జెక్టివ్గా ఉంటుంది పరిభాష ఉదాహరణకు అసలు ఈశ్వరుడు మగవాడు స్త్రీ కాదు అన్నదే సబ్జెక్టు దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ సబ్జెక్ట్ ఈశ్వరుడు అంటే ఒక వ్యక్తి కాదుగా ఒక తత్వము కదా తత్వమునందు స్త్రీ పురుష విభాగం ఉండదు రత్వంలో ఉండదు వ్యక్తిలో ఉంటుంది ఇప్పుడు బంగారం ఉందనుకోండి బంగారము మీరు నెక్లెస్ చేయిస్తే అది ఎవరు పెట్టుకుంటారు మగవాళ్ళు పెట్టుకుంటారా ఆడవాళ్ళు పెట్టుకుంటారా ఆడవాళ్ళు పెట్టుకుంటారు నెక్లెస్ చేయిస్తే తర్వాత గండ పెండే రమ్మ వేశారనుకోండి అది మగవాళ్ళకు బంగారం చేస్తారు అది కూడా అది మగవాళ్ళకి చేస్తారా ఆడవాళ్ళకు వేస్తారా మగవాళ్ళకు వేస్తారు కాబట్టి గండ పెండే నెక్లెస్ ఆడవాళ్లకు అనే ఆభరణాల్లో స్త్రీ పురుష విభాగం ఉంటుందేమో కానీ బంగారం స్త్రీయా పురుషుడా బంగారం స్త్రీ కాదు పురుషే దేవుడు అలాగా దేవుడు అని ఓ చేసి పెడితే ఆ పరిభాషలో తేడా వస్తుంది కాబట్టి దేవుడు యొక్క రూపము ఏమిటా రూపము మగవాడు రూపమా ఆడాదాని రూపమా నోనో నోనో విశ్వమేవ రూపం ఈ జగత్త ఈశ్వరుడు యొక్క రూపము ఈశ్వరుడు గురించి ఒక మహాత్ముడు రెండు మాటలు చెప్పాడు నిసర్గదత్త మహారాజ్ అని ఆయన చెప్పాడు ఈశ్వరుని గురించి నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ రెండు మాటలు ఒకటి ఈశ్వరుని కంటే భిన్నంగా ఉండి నువ్వు ఈశ్వరుల్ని చూడాలనుకునే పక్షంలో ఓకే ఆ ఈశ్వరుడు నీ ముందు జగద్రూపంగా ఉన్నాడు అంటే జగద్రూపంగా ఉన్న ఈశ్వరుడే ఈశ్వరుడు నీ ముందు ఉన్నాడు నాకు ఈ జగద్రూపంగా ఉన్న ఈశ్వరుడు చాలు నాకు ఇంకేదో ఈశ్వరుడు కావాలంటే కుదరం నువ్వు ఈశ్వరుని కంటే భిన్నంగా నిలబడి ఈశ్వరుని చూడాలనుకున్నట్లయితే నీ ముందు జగద్రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అది మొదటి పక్షం రెండవ పక్షం జగత్తు కంటే అతీతంగా ఈశ్వరుడు కావాలి అనుకుంటే ఆ ఈశ్వరుడము నీవే అర్థమైంది రెండే మూడోది లేదు తత్వం అంటే అలా ఉండదు కాబట్టి ఈశ్వరుని రూపమంటే ఏం రూపము విశ్వమేవ రూపం విశ్వం రూపం తర్వాత ఈశ్వరుని రూపము అది మధ్యామాంసమయంగా ఉండదు ఈశ్వరుడికి కండలు బాగా పట్టాయి ఎముకలు కొంచెం వీక్గా ఉన్నాయి అలా ఉండదు ఈశ్వరుడు అంటే ఈశ్వరుని రూపము మధ్య మధ్య అంటే కండరాలు ఎముకలు మాంసము అలా ఉండదు అంటే ఫిజికల్గా ఉండదని అర్థం ఈశ్వర రూపం ఫిజికల్ కాదు ఎందుకంటే మీకు ఆ పరిణామంలో పరిణామం అంటే రెవల్యూషన్లో ఫిజికల్ అన్నది అట్టడుగు స్థాయి లాస్ట్ స్టేజ్ ఆఫ్ రెవల్యూషన్ రెవల్యూషన్లో ఎలా ఉంటుందంటే మొట్టమొదట చైతన్యం చైతన్యం నుంచి శక్తి శక్తి నుండి ద్రవ్యం మ్యాటర్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ మ్యాటర్ ఈశ్వరుడు ఈ జగత్తంతా ఈశ్వరు నుంచి వచ్చింది అంటే ఈశ్వరుడు ఆ ఉన్నతమైన కేటగిరీకి చెందినవాడు అయి ఉంటాడు కేటగిరీకి చెందినవాడు అవ్వడు ఈశ్వరుడు కారణరూపుడుగా ఉంటాడు కార్యరూపుడుగా ఉండడు ఈశ్వరుడంటేనే ఉపాధ్యాయుడు కానీ ఏ ఉపాధి కార్యోపాధియా కారణోపాధియా కారణోపాధికుడు కార్యోపాధికుడు కాదు నిజానికి కార్యోపాధికో జీవహ కారణోపాధిక ఈశ్వర అని అని ఒక నిర్వచనం కూడా కలదు మీరు కార్యము అంటే దేహము పుట్టేది దాన్ని ఉపాధిగా చేస్తే జీవుడైపోతుంది కారణము అంటే పుట్టేవా అది పుట్టదు పుట్టేవాటికి హేతు అవుతుంది తప్ప తాను స్వయంగా పుట్టదు అది కారణము కారణము ఉపాధి కాగలవాడు ఈశ్వరుడు ఎనీవే సో ఈశ్వరుని రూపము ఇదిగో ఈ మేటర్ సర ద్రవ్యము దానికంటే కూడా ఉన్నతంగా ఉంటుంది దానికంటే సూక్ష్మంగా ఉంటుంది శక్తి దానికంటే కూడా సూక్ష్మంగా ఉంటుంది చైతన్యం కాబట్టి ఈశ్వరుని రూపమేమి విశ్వరూపం ఇప్పుడు సినిమా జగత్తుందనుకోండి సినిమాలో జగత్తు కనపడుతుంది ఆ జగత్తుకి కారణమేమిటి తేజస్సు కాబట్టి ఈశ్వరుడు కూడా అలాగా ఈ సినిమా వంటిది ఈ జగత్తు ఈ జగత్తుకి కారణము ఈశ్వరుడు తేజోమయం రూపం తేజోమయమైనటువంటి రూపం తేజస్సు తేజస్సు అంటే చైతన్యము దాని నుండి ఆవిర్భవించే శక్తి రెండు తేజస్సు ఇప్పుడు సూర్యుడంటేమిటి వెలుగు వేడి రెండు కలిస్తే సూర్యుడు అలాగే ఈశ్వరుడు అంటే తేజ తేజోమయుడు తేజస్వరూపుడు కాబట్టి ఈశ్వరుణ్ణి అర్థం చేసుకునేప్పుడు తేజోమయుడుగా చిన్మయుడుగా చిట్ ఒక లెవెల్లో తేజోమయుడిగా అర్థం చేసుకుంటాం అంటే తేజ అనే పదంలో శక్తి ఉంది చైతన్యం ఉంది కానీ శక్తి మీద కొంత ఫోకస్ ఎక్కువ ఉంది తేజస్ అంటే శక్తి మీద ఫోకస్ ఉంది కాబట్టి ఈశ్వరుణ్ణి తేజోమయుడిగా అర్థం చేసుకుంటాం ఇంకొక్క అడిగి పైకి ముందుకు వేస్తే చిన్మయుడుగా అర్థం చేసుకుంటాం చిన్మయుడు తేజోమయుడు చిన్నామిషం చూడండి ఆయన మొదటి మహారాజ్ ఆయన పేరు చిన్మయ చిన్మయ ఆయన తరువాతి వారు చాలా ఆయన ఆయన పేరు తేజోమయ చాలా చక్కగా పేరు కాబట్టి తేజోమయుడు ఈశ్వరుడు తేజోమయం రూపం అవిశ్వం రూపం సో ఈ రూపము హే అర్జున ఇదం రూపం సో పరం ఇంకా ఇలాంటి రూపము పరం చాలా గొప్పది చాలా గొప్ప రూపము అటువంటి రూపము నీకు చూపించబడినది తవ దర్శితం తవా నీకు దర్శితం చూపించబడినది ఎవరి చేత మాయా నా చేత సంస్కృతంలో చూపించిన వాళ్ళకి తీర్ఘార్థం అవుతుందని నేను అలా చెప్తున్నా మయా దర్శితం నా చేత చూపించబడింది మయా అంటే నా చేత ఎటువంటి నా చేత ప్రసన్నేనా మయ ప్రసన్నుడనైనా నా చేత ఎప్పుడైనా హృదయంలో దాచుకున్న సత్యాన్ని లేక రహస్యాన్ని చెప్పాలంటే ప్రసన్నుడవ్వాలి ప్రసన్నుడైతేనే చెప్తాడు లేకపోతే చెప్పడం అలాగే తన జేబులో దాచుకున్నటువంటి మంచి విలువైన దాన్ని ఏదైనా చూపించాలనుకోండి ప్రసన్నుడైతే చూపిస్తాడు లేకపోతే చూపించలేదు అలాగే ఈశ్వరుడు అర్జునుడి ఎడల అర్జునుని ఎడల చాలా ప్రసన్నుడై ఈ రూపాన్ని చూపించాడు లేకపోతే ఎదురు చూపిస్తాడో చూపించడు దర్శితం చూపించబడినది ఏ విధంగా దర్శించి చూపించబడినది ఆత్మయోగా ఆ రూపమును చూపించడానికి ఈశ్వరుడు ఏం చేయాలి మ్యాజిక్ చేస్తారా ట్రిక్ చేస్తారా లేకపోతే హస్తలాఘవం చేస్తాడా ఏం చేస్తాడు అంటే తన యొక్క మహిమ వలన నిమిత్తం తన మహిమ కారణంగా తన యోగము అంటే మహిమ శంకరులు కూడా దాన్ని వివరిస్తారు అటువంటి నా యొక్క మా యోగశక్తి చేత నీకు అద్భుతమైనటువంటి రూపాన్ని చూపించినాను సో ఈ రూపము ఎటువంటి రూపము అని దీనికి అంతము లేదు రూపానికి అంతము లేదు జగద్రు జగత్తుకు అంతము లేదు ఎందుకంటే ఆకాశము ఆకాశమునందు సమ సకల బ్రహ్మాండము ఇమిడి ఉన్నది ఆకాశమునకు కూడా వాడు ఈశ్వరుడు ఆకాశమునకు హద్దేది హద్దంటూ ఉండదు ఆకాశానికి హద్దు ఉండదు హద్దులనన్నింటినీ తనయందు కలిగి ఉండి తాను హద్దులకు అతీతంగా ఉండేదాని పేరే ఆకాశం కాబట్టి ఇది అనంతము తర్వాత ఈ రూపము ఈ జగద్రూపం ఏదైతే ఉందో ఏది ముందు పుట్టిందంటారు జగత్తు ముందు పుట్టిందా జగత్తులో ఉండే వివిధ రూపములు ముందు పుట్టినవా అన్నట్లయితే జగత్తులో ఉండే వివిధ రూపాలు పుడుతూ ఉంటాయి గిట్టుతూ ఉంటాయి జగత్తు ఆ నుంచి మున్ముందుగా ఆవిర్భవించినది ఆద్యం రూపము తర్వాత ఇంకా ఏమంటే ఇంకా ఆ రూపాన్ని గురించి ఇంకా ఏం చెప్పచ్చు అంటే నీకు తప్ప ఈ రూపాన్ని నేను ఇతరుల వారికి నీకు మాత్రమే ఈ రూపాన్ని చూపించినాను సో ఈ రూపము గురించి శ్రీకృష్ణుడు తన తన యొక్క దృష్టిని ఆవి ఆవిష్కరించినాడు ఆ దృష్టిలో మీరు ఒకటి గమనించవచ్చు ఒకటి ఏమిటంటే ఈ శ్రీకృష్ణుని ఎందు దేహాభిమానము ఉండదు ఆయన ఇదం రూపం అని ఇదం శబ్దంతో నిర్దేశిస్తాడు దాని గురించి చక్కగా వర్ణిస్తాడు తప్ప ఇది నేను అనే మాట ఎప్పుడూ అంద దాని ఎందు అభిమానము అహం అనే అభిమానము ఉండదు అదొకటి రెండవది ఈశ్వరుడు ఎందు అంతఃకరణ అభిమానము కూడా ఉండదు ఈరో ఈ మనము మనకున్నది దేహం నుండి అభిమానం ఉంటుంది అలాగే అంతఃకరణం కూడా మనకు అభిమానం ఉంటుంది ఈశ్వరునిందు అంతఃకరణాభిమానము కూడా ఉండదు ఎందుకు తెలుసునండి ఈశ్వరునికి అంతఃకరణం ఏమీ ఉండదు ఆ మాయాశక్తియే అంతఃకరణ స్థానీయమై ఉంటుంది ఆత్మయోగా మాయాశక్తి తప్ప అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా అంతఃకరణం అంటూ ఏమవు ఎందుకంటే నీ అంతఃకరణం అట్లా తర్వాత వస్తుంది ఎలాగా మాయాశక్తి అవ్యక్తము దాని నుంచి మహత్తత్వము దాని నుంచి అహంకారము దాని నుంచి పంచభూతములు సూక్ష్మములు ఈ సూక్ష్మ పంచభూతములు పుట్టాక వాటి యొక్క సమాహారము అవన్నీ కలిసి మనస్సు అవుతుంది అదే అంతఃకరణం కాబట్టి ఎక్కడో అట్టడుగునుంటుంది నీ మనస్సు అనే కార్యము కాబట్టి ఆయన ఆ వ్యక్తావస్థ మాయాశక్తి గురించి మాట్లాడుతున్నాడు కనుక ఆయన ఎందు అంతఃకరణాభిమానము ఉండదు ఇప్పుడు మీరు ఓ పని చేయండి మీ గురించి మీరు చూసుకుని మిమ్మల్ని మీరు పరిశీలించుకుని మీలో దేహాభిమానము లేదనుకోండి దేహాభిమానము లేదు మీకు మీకు మీరే పరిశీలించుకోండి దేహాభిమానము లేదు లేకపోతే అప్పుడేమవుతుంది మీ దేహాభిమానాన్ని బట్టి వచ్చే వర్ణనలు ఎన్నైతే ఉంటాయో అన్నీ అవతలకి పోతాయి మగ ఆడ పొడవు పొట్టి ఎరుపు తెలుపు ఇవన్నీ పోతాయి నలుపు ఇవన్నీ పోతాయి దేహాభిమానాన్ని బట్టి రిటైర్మెంటు ఓల్డ్ ఏజీ మిడిల్ ఏజ్ అన్నీ పోతాయి మీలో అంతఃకరణాభిమానము లేదనుకోండి అప్పుడు నేను సుఖిని దుఃఖిని పుణ్యాత్ములను పాతిని ధర్మము అధ ఇవన్నీ పోతాయి దేహాభిమానము లేకపోతే అంతఃకరణాభిమానము లేకుంటే ఇంకా మీరు ఉంటారు ఆ నులు ఎలా ఉంటారు శుద్ధ సంవిద్పంగా ఉంటారు శుద్ధమైన ఎరుక సంవిద్ూపంగా ఉంటారు మీ అనుభవాన్ని మీరు ఈశ్వరునికి అన్వయించండి ఈశ్వరుని ఎందు దేహాభిమానము లేదు అంతఃకరణాభిమానము లేదు అప్పుడు ఆయన ఏ రూప ఆయన యొక్క స్వరూపం ఏమై ఉంటుంది శుద్ధ సంవిత్ స్వరూపుడే ఉంటాడు స్వరూపము వర్సెస్ రూపము దీన్ని మీరు గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు బంగారము వర్సెస్ నెక్లెస్ దీంట్లో బంగారము స్వరూపము నెక్లెస్ స్వరూపము బంగారము ఏకము ఆ స్వరూ స్వరూపము ఏకము రూపములు అనేకములు స్వరూపము సత్యము రూపములు మిథ్యా తేడా స్వరూపానికి రూపానికి కాబట్టి ఈశ్వరుని యొక్క రూపాన్ని గురించి తెలుసుకుంటూనే ఆయన స్వరూపాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఆయన శుద్ధ సంవిద్రూపుడై ఉంటాడు ఇది జనరల్ డిస్క్రిప్షన్ శ్లోకాన్ని నేను ఆపాత అంటే శ్లోకాన్ని చూడగానే కలిగిన భావాలను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు భాష్యకారులు హి విల్ యాడ్ అర్జునం భేతముపలభ్య ఉపసంహృత్య వివరూపం ప్రియవచన ఆశ్వాసయన్ శ్రీభగవాను వాచ అది కనెక్షన్ అలా కనెక్ట్ అవుతుంది సెంటెన్స్ అవతారిక ఆ శ్రీ భగవాను వాచతో కనెక్ట్ అవుతుంది శ్రీ భగవానుడు పలికనం ఆ భగవాను వర్ణిస్తూ ఏమని చెప్తున్నారంటే అర్జునం భీతం ఉపలభ్య అర్జునుడు చాలా భయపడిపోయాడు అనే సంగతిని శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు ఏదో ఆ విశ్వరూపం చూపించమంటే చూపించాడు కానీ ఇంతల్లా భయపడిపోయి జడుచుకుంటాడని ఆయన అనుకుంటాడా సరే అంత గట్టిగా జడుచుకున్నవాడిని గురికే ఇంక హింస అవసరం చాలా భయపడిపోయాడు సరే అర్జునం భీతం ఉపలభ్య ఉపలభ్య అంటే జ్ఞాత్వ అర్జునుడు చాలా భయపడిపోయాడు గుర్తించి విశ్వరూపం ఉపసంహత్య విశ్వరూపాన్ని ఉపసంహారం ఇది లేజర్ షో లాంటిది ఎప్పుడైనా లేజర్ షో ఎదుగుదరా లేజర్ లేజర్ని అలా చూపించవచ్చు నేను మొన్న ఏదో మాల్ లో ఏదో నడుస్తున్నా మాల్స్ అని ఉంటాయి అప్పుడప్పుడు నేను కూడా బై మిస్టేక్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ ఏ మాల్ బై మిస్టేక్ బై మిస్టేక్ అది లేకపోతే బై వెరైటీ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ నేను ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ ఏ మాల్లో వెళ్తుంటే అక్కడ మాలకి ఇటువంటి అన్ని వస్తువులు ఉంటాయి వాటి మీద నాకేమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో డ్రెస్లు ఇవి మనకి ఎందుకు డ్రెస్లు ఉన్న డ్రెస్సులే ఎక్కువ పెట్టుకోవడానికి చోట్ల ఇబ్బంది పడుతుంది కొత్త డ్రెస్లు అక్కడ వాటి మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇది అలా అలా గాల్లోకి చూస్తే గాల్లో ఓ షో నడిచిపోతాడు షో వెల్కమ్ అంటాడు తర్వాత ఏమో సర్కిల్ అలాత శాంతి ఆ ఇన్స్ట్రుమెంట్ కొందామా అని ఆలోచన చేశాను అలాత శాంతి ప్రకరణానికి ఉపయోగపడుతుందని ఇన్స్ట్రుమెంట్ దాంట్లో సర్కిల్స్ కనపడ్డాయి సర్కిల్స్ అయిన తర్వాత ఎయిట్లు ఇలాంటి ఎయిట్లు కనపడుతున్నాయి తర్వాత ఎలిప్స్లు కనపడుతున్నాయి ఇంకా ఇవ్వేవో రూపాలు కనపడుతున్నాయి అప్పుడు నా పక్కన మిత్రులు ఉంటాడు కానీ ఏదంటే వాళ్ళు ఆ కెమెరా చూపించారు ఇట్ ఈస్ ఇట్ ఈస్ డిస్ప్లే ఆ కెమెరాలోంచి కెమెరా కాదు ఒక ప్రాజెక్టర్ మినీ మినీ ప్రాజెక్టర్ ఆ మినీ ప్రాజెక్టర్లోంచి అలా డిస్ప్లే అవుతుంది ఇవేవో డిస్ప్లే అన్ని రకాల డిజైన్స్ అన్నీ డిస్ప్లే ఎక్కడ గాలిలో ఇంకా రూఫ్ ఉంది రూఫ్ ఉన్నమాట వాస్తవం కానీ సమ్ ఆఫ్ ఇట్ ఆన్ ది రూఫ్ బట్ ది రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ ది ఎయి లేజర్ షో ఇప్పుడు ఆ చూపించి ఆయన ఇలావన్నీ చూపిస్తున్నాడు ఆయన ఆ షాపులో ఉన్నాయని ఆయన కొంతసేపు ఆయన తర్వాత చాలే వీళ్ళు చూపించింది వీళ్ళు కొన్ని తిలేదు పెట్టి దిలేదనుకొని స్విచ్ ఆఫ్ చేశాడు అనుకోండి పోయింది ఆ రకంగా శ్రీకృష్ణుడు నాన్న జరుచుకున్నావా ఏం పర్వాలేదు లేరా దీంట్లో భయపడాల్సిందేం లేదు అని ఓదార్చాలి సో ప్రియవచనైన ఆ శ్వాసను ప్రీతిని కలిగించే మాటతో ఓదార్స్తున్నాడు ఆ ప్రీతి ఏమిటో తెలుసినా నీకు తప్ప ఇంకా వాళ్ళకి రూపాన్ని నేను చూపించలేదు సుమా అంటున్నాడు చూసారా అది ప్రియవచన ఆ మాట వినేప్పటికీ ఎటువంటి వాడికైనా కూడా ఆనందం కలుగుతుంది దాన్ని ఆ అర్థం చేసుకోవాలి అంతేగాని మీరు హిస్టరీ పెట్టకూడదు ఇంతకుముందు ఎంత ఎడో చూపించాడు చూపించాడా లేదా మరి వీడికి చూపి పరశురాములు చూపించాడు కదా వేడి అలా మొదలెట్టకూడదు ఇక్కడ భాష్యకారులు చూసిన విధానాన్ని మీరు పరిగణనలోకి తీసుకుని పూర్తిగా అర్జును ఓదార్చడం కోసం ప్రీతిపూర్వకంగా ఆయన మాటలాడుతున్నాడు ఏమని మయా ప్రసన్నేనా ప్రసన్నుడనైనా నాచ అసలు ఈ ప్రసాదం అనగానే ప్రసన్నుడు అంటే ప్రసాదము గలవాడు అంటే తిరుపతి వెళ్ళి లడ్డు కొనుక్కొచ్చినవాడు అన ప్రసాదము అన్నది దేవాలయాల్లో ఉండే ఈ ప్రస నేను ఇప్పుడు ఒక టైమ్స్ చెప్పుకుంటాను అయినా కూడా నాకు ఆలు విసుగన్నది ఇంకోసారి చెప్తున్నాను దేవాలయాలకు వెళ్ళి మనం తీసుకొచ్చే ప్రసాదం ఏదైతే కలదో అది కేవలము ప్రతీక మాత్రం ఉంటే మీ మనస్సు మీ దేవాలయానికి వెళ్ళండి ఈశ్వరుని దర్శించండి మనస్సును తద్వారా ప్రసన్నంగా పెట్టుకోండి అనే ఎంకరేజ్మెంట్ తప్ప అంతే తప్ప ప్రసాదం తినిస్తే తినేస్తే పుణ్యం వచ్చేసుకుని కోరికలు తీరిపోతాయని దట్ ఈజ్ స్ట్రెచింగ్ థింగ్స్ టు ఫార్ కదా ఏదో మాట వరుసకి ఏముండ దర్శనం చేస్తే మహాపుణ్యం అని మాట వరుసగా అన్నారు కదా అని ఇంకా దాన్ని యూ షుడ్ నాట్ డ్రాగెట్ టు ఫార్ కదా ఎనీవే సో మయా ప్రసన్నైన ప్రసన్నుడనైన నాచట అసలు ప్రసాదం అంటే ఏమిటి ప్రసాదో నామే అనుగ్రహబుద్ధి తద్వత తద్వతా ప్రసన్ను ప్రసన్నుడనైన నాచట ప్రసన్నుడు అంటే తద్వత అది గలవాడు ప్రసాదం ఆ ప్రసాదము గలవాడు ప్రసాదము అంటే ఏమిటి ఈశ్వరుని వైపు నుంచి ప్రసాదము అంటే నీయందు అనుగ్రహ బుద్ధి నిన్ను అనుగ్రహించాలనే సంకల్పము ఈశ్వరుని ఎందు గలదు నీ ఎందు అంటే అర్జును అర్థం కాబట్టి అర్జునుడు పాపం భయపడిపోయాడు వీటిని మనం అనుగ్రహిద్దాము అనే చక్కటి సంకల్పము ఆయన హృదయంలో ఉన్నది దానికే ప్రసాదము అనిపారు ఇక భక్తుడి వైపు నుంచి ప్రసాదము అనగా మనస్సు ప్రసన్నముగా ఉండదు అంటే ప్రసన్నముగా ఉండడం అంటే ఏమిటి మనస్సులో కామనలు ఏదైనా ఉన్నాయనుకోండి ప్రసన్నత ఉండదు చాలా అల్ల అల్లకల్లోలంగా ఉంటుంది మనస్సు భయాలు ఉన్నాయనుకోండి ప్రసన్నత ఉండదు అంధవిశ్వాసాలు ఉన్న చోట ప్రసన్నత ఉండదు ద్వేషము ఇత్యాదులు ఉంటే క్రోధము ఇలాంటివి ఉంటే ప్రసన్నత ఉండదు దుఃఖం ఉండదనుకోండి ప్రసన్నత ఉండదు సో ఈ విధంగా మనస్సు యొక్క శాంతిని చెడగొట్టేటువంటి ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవేమీ లేకుండా నీల ఆకాశము వలె ఉన్నటువంటి అంతఃకరణం ఏది కలదో అది ఏ ప్రసాదం దాన్ని ప్రసాదం ప్రసాదం అంటే లడ్డూ అని కాదు ప్రసాదం లడ్డూ కళీ ఏ సింబల్ ఫర్ దాట్ ఇప్పుడు మిరపకాయ బజ్జీలు అమ్ముతారు మిరపకాయ బజ్జీలు ఉంటాయి అది ప్రసన్నమైన మనస్సుకి అది సింబల్ అవుతుందా అవదు గమకాయ పెద్దీ క్రోధంగా ఉన్న మనస్సుకి సిబ్బల ప్రసన్నమైన మనస్సుకి సింబల్ అవదు ప్రసన్నమైన మనస్సుకి సింబల్ ఏమిటి అంటే లడ్డు వేసుకొని పర్వాలేదు వచ్చాక స్టే ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయండి అంతే ప్రసాదము యొక్క అభిప్రాయం కాబట్టి నేను మీ ఎడలో తవ హే అర్జున అవంటే నీకు ఓ అర్జున ఇదం పదం రూ ఇదం అంటే పదం అనే పదం ఉంది అక్కడ ఓకే ఇదం పదం రూపం ఈ రూపము సో ఓకే పదం అంటే పొందదగిన రూపము పదనీయం పదం రూపం పరం రూపమా పదం కాదు అదే ఇట్లా పదం పదం అని పరమ్మనుందా ఇక్కడ పదమ్మని తప్పుబడింది గీతాప్లస్ పుస్తకంలో అది రా పరం రూపం ఈ గొప్ప రూపము ఇంకా పదమ్మే ఉందనుకోండి అప్పుడు ఏదో ఇంకా దాన్ని ఇటు చేసి దాన్ని ఏదో అడ్జస్ట్ చేస్తాం వైష్ణవం పరమం పదం పద్యతే ఇది పదం ఏదో ఆ రకంగా కష్టపడాల్సి ఉంటుంది అక్కర్లేదు అంత శ్రమ పడి అక్కర్లేకుండా పరం రూపం ఇది గొప్ప రూపము ఏమిటా రూపము విశ్వరూపం విశ్వరూపమే దర్శితం చూపించబడినది దేనివలన అంటే దేని నిమిత్తముగా పంచమి నిమిత్తార్థంలో పంచమి దేని నిమిత్తము ఆత్మయోగా ఆత్మన ఐశ్వర్య సామర్థ్యాత్ అది యోగము అంటే ఈశ్వర భావము యొక్క శక్తి ఐశ్వర్యము అంటే సంపద కాదు మరి డబ్బు అర్థం కాదు ఐశ్వర్యము అంటే ఈశ్వర భావము ఈశ్వర భావము అంటే వన్ హు ఈజ్ అన్ కంప్లీట్ కమాండ్ అని ఈశ్వర అంటారు ఇష్టే ఇది ఈశ్వర వన్ హూ ఈజ్ ఇన్ కంప్లీట్ కమాండ్ అది ఈశ్వర్ ఆ ఇప్పుడు పంచభూతములు అయితే త్రిగుణాత్మకమైన ప్రకృతి ఉంటుంది సత్వర్జస్తమ గుణాత్మకమైన ప్రకృతి జీవుడు ప్రకృతికి బానిసయ్యై బ్రతుకుతూ ఉంటాడు అది జీవుని యొక్క లక్షణం జీవుని స్వరూపమే ఎలా ఉంటుంది ప్రకృతికి బానిసయ్య ఉంటాడు ఈశ్వరుడు ఎలా ప్రకృతిని తన వశంలో పెట్టుకుని ఉంటాడు మమ మాయా దురత్యయ నా మాయా నా ప్రకృతి అదే మాయా శక్తి ఇతరులకు దాట శక్యము కాదు కానీ మమ వశే ఎప్పుడూ కూడా నా వశంలో ఉంటుంది ఇది ఎలాగంటే ఉదాహరణకి మీరు ఏదైనా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అనుకోండి మీరు నేను మ్యాథమెటిక్స్ పాఠం చెప్తూ ఉంటాను ఏదో మంచి కఠినమైన సిద్ధాంతం ఏదో మల్టీనామియల్ తీరము ఏదో చెప్పేస్తూ విద్యార్థులు గో గగ్గోలు పడుపుతూ ఉంటారు వాళ్ళకి ఆ స్టెప్స్ వాడి అర్థం కాక గగ్గోలు పడుపుతూ ఉంటారు కానీ ఆ ప్రొఫెసర్ గారు మాత్రం కంప్లీట్ కమాండ్లో ఉంటాడు తర్వాత విద్యార్థుల్లో ఎవడైనా ఒక అల్లరి విద్యార్థి ప్రొఫెసర్ గారిని తప్పుదారి పట్టిద్దామని ఏదో అల్లరి చేసే ప్రయత్నం చేస్తాడు చేసినా కూడా ప్రొఫెసర్ ఏమీ కంగారు పడ్డాడు కంప్లీట్ కమాండ్లో ఉంటాడు తర్వాత విద్యార్థుల్లో తెలి తెలివైన విద్యార్థి ఒకటి ఉంటాడు వాడు ప్రొఫెసర్ గారిలో రంధ్రాన్వేషణ చేసి ఈ స్టెప్ ఇలాగా అలా వేశారు ఏమిటి అని చెప్పేసి ఆయన్ని కొంత హెక్కిరి చేసి ప్రయత్నం చేస్తాడు అయినా కూడా ఆయన కంగారుపడ్డు కంప్లీట్ కమాండ్లో ఉంటాడు ఈ లోపల ఇంకో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ వరల్డ్ రినౌమ్డ్ ప్రొఫెసర్ హాల్లోకి నడిచొస్తాడు నడిచొచ్చి ఆడియన్స్లో కూర్చుంటాడు ఈయన చూస్తాడు చూసి ఏమి కంగారు పడు కంప్లీట్ కమాండ్లో తన పాఠాన్ని నడిపిస్తూ విద్యార్థులు అదే పాఠం ఇంకో గగ్గోలు పడుకుతూ ఉంటారు దానికి యోగము అంటారు అదే ఐశ్వర్యం అది యోగం యోగం అంటే ఎవరు ఇలా అని ఏదో తీయడమో అలా అని ఎదో తీయడం లేకపోతే నోట్లోంచి ఏదో తీయడం అది కాదు యోగం అని దిస్ ఈజ్ యోగా సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు బిలీవ్ ఈజ్ నాట్ యోగా సంథింగ్ విచ్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజ్ యోగా సో ఈశ్వరుడు ఆయన విశ్వరూపాన్ని చూపించాడంటే ఆ విశ్వరూపము అంత బీభత్సంగా అంత భయానకంగా అంత అద్భుతంగా ఉన్నప్పటికీ అర్జునుడు తల్లకిందులైపోయినాడు ఆ రూపాన్ని చూసి కానీ ఆయన మాత్రం హీస్ ఎన్ కంప్లీట్ కమాండ్ అది యోగము ఆ ఐశ్వర్యస్య సామర్థ్యాత్ ఆ ఈశ్వరభావము యొక్క సామర్థ్యం నా యొక్క ఈశ్వర భావము యొక్క సామర్థ్యము ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు రెండు మహావాక్యాలు ఉన్నాయి తత్వమశి అహం బ్రహ్మాస్మి రాముడు శ్రీరాముడు తత్వమశీ మహావాక్యానికి చెందినవాడు శ్రీకృష్ణుడు అహంబ్రహ్మాస్మి మహావాక్యానికి చెందిరావు అహం బ్రహ్మాస్మి మహావాక్యం నుంచి కృష్ణావతారము తత్వమసి మహావాక్యం నుంచి రామావతారము వచ్చినాయి సో రాముడు ఎప్పుడూ కూడా తాను బ్రహ్మ అన్నాడు రాముడు ఎంతసేపు ఆత్మానం సో ఏమంటాడంటే ఆ మానుషం మన్యే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మ నేను రాముణ్ణి మనిషి హ్యూమన్ బీయింగ్ ఐ ఆమ్ రాముణ్ణి నా పేరు రాముడు అంటారు నేను దశరథ మహారాజు గారి కుమారు అని నేను చెప్తాడు శ్రీకృష్ణుడు అహం ఈశ్వర అహం బ్రహ్మ అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ అహం బ్రహ్మాస్మి మహావాక్యాన్ని శ్రీకృష్ణుడు రిప్రజెంట్ చేస్తాడు సో ఆ శ్రీకృష్ణుని యొక్క తేజస్సు ఐష్ యోగము సామర్థ్యము ఐశ్వర్యస్య సామర్థ్యాలు యోగ శబ్దానికి అంత ప్రసన్నమైన గంభీరమైన అర్థాన్ని మీరెక్కడా కనుక్కోలేరది అది శంకర భాష్యంలో మాత్రమే లభిస్తున్న వాళ్ళని సో ఐశ్వర్యస్య సామర్థ్యాలు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే పశ్చమే యోగమైశ్వరం అని తొమ్మిదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు అది మనస్సులో పెట్టుకుని ఆయన యోగ శబ్దాన్ని ఆ వ్యాఖ్యానం చేశాడు తేజోమయం తేజ ప్రాయం అది తేజోమయమై ఉంటుంది తేజోమయము అంటే మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు సినిమా తెర మీద ఒక కొండ చూపించారనుకోండి ఆ కొండ చూడగానే మీకు ఏమనిపిస్తుంది ఇది పాషాణమయము అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ పాషాణమయంలో కనపడినా అది తేజోమయమే ఉంటే అలా పాషాణమయంలో అనిపిస్తుంది అంచేతనే అక్కడ మయ అనే పదము ప్రాయ అనే అర్థంలో ఇప్పుడు అక్కడ పాషాణములాగా కొండ రూపము ఉంటుంది కానీ దాంట్లో దాంట్లో ప్రముఖమైనది ఏది ఆ పాషాణము యొక్క రూపమా పాషాణత్వమా లేక తేజస్త్వమా ఏది దాంట్లో ప్రముఖమైనది తేజస్సే కాబట్టి లేజర్ షోలో మీకు ఎన్నెన్ని బొమ్మలు ఉన్నా దాంట్లో ప్రముఖమైన అంశము లేజరే తప్ప ఈ బొమ్మలేమీ కాదు ఈ రూపము కూడా అట్టిదియే తేజోమయం తేజప్రాయం విశ్వం సమస్తం ఈ సకలమైన జగత్తు ఆ విశ్వరూపమే సమస్తం ఆ విశ్వ శబ్దానికి అర్థం అది విశ్వ అంటే ప్రతిదానికి ఒక విలక్షణం ఒక విశిష్టమైన బొమ్మ తీసుకుని పెట్టుకోవడం అని కాదు విశ్వం అంటే ఇట్ ఈస్ నాట్ వన్ ఫామ్ వన్ పర్టికులర్ ఫామ్ కాదు అది ఇట్ ఈజ్ దట్ ఫామ్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ఫార్మ్స్ దట్ ఈజ్ విశ్వం ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు ఆభరణ ప్రపంచంలో అడుగుపెట్టి జ్యువెలర్ షాప్లో అడుగుపెట్టి విశ్వం అని చెప్పాలనుకోండి అవన్నీ ఒకదాంధ్రద ఒకటి లెక్క పెడితే కూర్చుంటే అది విశ్వం కాదు గోల్డ్ అంటే దట్ ఈజ్ విశ్వం సంథింగ్ లైక్ దాట్ ఎనీవే అనంతం అంతరహితం హద్దులు లేని రూపము ఇప్పుడు మీరు హద్దులు లేని రూపము అన్నదానికి దృష్టాంతంగా మీరు నిలబడితే మీ ఎదురుగా తూర్పు దిక్కుగలదు మీ ఎటు తూర్పు ఎటు ఇటు తూర్పు ఇంకే అనుకోండి మాటవలసింది ఇప్పుడు మళ్ళీ ఈస్ట్ కాదండో అయితే నార్త్ ఉందో అయినా అలా మొదలెట్ట సో ఐ అమ్ స్టాండింగ్ హియర్ దిస్ఇజ్ ఈస్ట్ ఇది తూర్పు ఈ తూర్పుకి అంతం ఎక్కడ తూర్పు ఎక్కడ అంతమవుతుంది చెప్పండి ఎక్కడ సికింద్రాబాద్లో అంతమవుతుందా లేకపోతే మౌలాలీలో అంతమవుతున్నాయి ఎక్కడ అంతమవుతుంది తూర్పు అని అంతమయ్యేది కాదు ఈ విశ్వరూపం కూడా అట్టిది ఆదౌభవం ఆద్యం ఈశ్వరు నుంచి మొట్టమొదట ప్రకటమైనది సృష్ట్యాది ఎందు ప్రకటమైనది ఈ విశ్వరూపమే విశ్వమనే రూపమే ప్రకటమైనది సో పురుష కూడా అలాగే వర్ణిస్తుంది సో సహస్రశీరుష పురుష అనంతములైన శిరస్సులు సహస్రాక్ష సహస్రపాత అంటే అది విశ్వమైన ఆ విశ్వరూపమే ఇంట్రెస్టింగ్లీ విష్ణు సహస్రనామం కూడా విశ్వంతోటే ప్రారంభమవుతుంది విశ్వం అని ప్రారంభం చిత్రము విశ్వం నపుంసకలింగ శబ్దం దాంతో ప్రారంభమవుతుంది విష్ణు అనే పుంలింగ శబ్దం తర్వాతే వస్తుంది ముందు నపుంసకలింగ శబ్దమే వస్తుంది విశ్వం విష్ణు వషత్కార వెరీ ఇంట్రెస్టింగ్ ఏ సౌండ్ ఒక సౌండ్ ఫామ్ వషట్ కారా అంటే సౌండ్ అని అర్థం ఓం కార అంటే అర్థం ఏంటి ద సౌండ్ ఓ వషత్ కార ద సౌండ్ వషట్ భూత భవ్య భవత్ ప్రభు హీ ఈజ్ ది మాస్టర్ ప్రభు ఆఫ్ వాట్ హ్యాస్ ఆల్ గాన్ బై వాట్ ఈజ్ అబౌట్ టు కమ్ అండ్ వాట్ ఈజ్ నౌ భూత భవ్య భవత్ ప్రభు ఎలా ఉండదు ఆ నామాలు ఎలా ఉన్నారు ఆ నామాలు ఎంత విలక్షణంగా వేదాంత ప్రధానంగా ఉన్నాయో చూసారా అంతే కానీ ఒక పర్టికులర్ రూపానికి ఫిక్స్ అయినట్టుగా ఉండవు అవి కూడా తర్వాత వస్తాయి మొట్టమొదటి విశ్వరూపం అంటే అటువంటిది అది ఒకనుక రూపం కాదు సకల రూపములను తన కలిగి ఉన్న రూపము కాని రూపము రూపము కాని రూపం ఏమిటని అడగాలి మీరు ఏం సమాధానం చెప్పాలి విశ్వరూపము అని ఓ అమ్మాయి నన్ను అడిగింది నేను భోజనం చేస్తున్నా పలహారం చేస్తున్నా సేవ స్పర్ధిలో ఓ పదేళ్ల పిల్ల పదేళ్ళు కూడా ఉండు ఆరేడేళ్ల పిల్ల ఇంగ్లీష్లో పిల్లలు కదా వెళ్ళే స్వామి హౌడర్జు అంట బాగానే ఉన్నాను అని చెప్పమ్మా డూ నో అని అడిగింది ఆ ఏమిటి చెప్పు వాట్ ఈజ్ ఎర్ నట్ నట్ యు నో నట్ ఎన్ యూట్ నట్ వాట్ ఈజ్ ఎన్ నట్ విచ్ ఈజ్ నాట్ ఎ నట్ అడిగితే నేను బుర్ర పోకపోవడమే రావంటే నేను ఆఖరికి సరళర్ అయిపోయి నాకు తెలియలేదు నువ్వే చెప్పాలి అయ్యో తెలియలేదా తెలియలేదు నువ్వే చెప్ప డోనాట్ డోనట్ అని అమ్ముతారు దాని పేరు డోనట్ అంటే నట్టే కదా మరి కానీ అది నట్ అయితే కాదు అదేదో స్వీట్ అది ఇట్స్ నాట్ ఎ సో ఆరకంగా వాట్ ఈస్ ది రూప విచ్ ఇస్ నాట్ ఎ రూపా ఆద్యం యద్పం నా యొక్క రూపమైతే సృష్టి ఆవిర్భవించను మే మమా నా యొక్క రూపం చూశారు ఇక్కడ మే అన్నీ మమ అని రాశారు కొన్ని చోట్ల మే అంటే మహ్యం అని రాస్తారు అలాగే మీకు షష్ఠీ విభక్తి చతుర్థి విభక్తి తేడాను చూపిస్తారు విభక్తి జ్ఞానం గలవాడికి ఈ సమస్యలన్నీ ఉంటాయి అది షష్ఠియా చతుర్థీయా ఆ ముందు అది సెటిల్ అయితే కానీ మిగతాదేషాలు వేదాంతం ఏది సెటిల్ కాదు ముందు ఈ విభక్తి దగ్గర వీడు అటక్ ఉంటాడు కాబట్టి దిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో బాబా త్వదన్యేనా థా అన్యేనా కే నచిత్ నీకంటే భిన్నమైన ఇతరుల ఎవరి చేతనైనము ఈ రూపము నా దృష్టపూర్వం ఇది వరలో చూడబడలేదు అటువంటి రూపాన్ని నీవినాడు చూచితీ అని అర్జును హనుమా శ్రీకృష్ణ భగవానుడు కొంత ప్రోత్సాహం చేసుకున్నాడు ఆ రూపం చాలా గొప్పదాయా నువ్వు భయపడ్డావు నిజానికి అంత భయపడాల్సిందేం లేదు ఇంతకుముందు ఎవరు చూడలేదు చాలా గొప్ప రూపం నువ్వు చూసేసుమా అని మెచ్చుకుంటున్నాడు మంచిది కరోతి శ్లోకం నవేదయజ్ఞాధ్యయనై నై న్రియా నపో్రైం రూప శక్య అహం ఋోకే ద్రష్టంత్వదన్యన కురుప్రవీరా ఈ రూపాన్ని గురించే ఇంకా వ్యాఖ్యానం చేస్తున్నారు ఇప్పుడు ఈశ్వరుని యొక్క రూపములు రెండు రకాలుగా ఉంటాయి ఇప్పుడు అర్జునుడు ఒకే విశ్వరూపము అర్జునుడు చూశాడు చూసి ముందు ఆశ్చర్యపోయాడు తర్వాత జడుచుకున్నాడు భయపడ్డాడు తర్వాత వాంతి చేసుకున్నంత పనే అండి బీభత్సాన్ని అనుభవించారు ఈ విధంగా ఈశ్వరుని రూపము ఎడల మన యొక్క భావాలు విభి విభిన్న భావాలు మనకి కలుగుతూ ఉంటాయి అది ఈశ్వరుని యొక్క రూపములను ఇన్ జనరల్ రెండు రకాలుగా చెప్పచ్చు ఘోరమైన రూపము అఘోరమైన రూపము అలా చెప్పచ్చు ఈశ్వరుని తరఫు నుంచి ఘోరము కాదు భక్తుల వైపు నుండి ఘోరము అఘోరము అనే రెండు రూపాలు ఉంటాయి మనం అర్జునుడు చూసి జడుచుకున్న రూపము ఇది ఘోరమైన రూపం అఘోరమైన రూపము ఉంటుంది నాకు అది కావాలని అడిగాడు ఏమిటి అఘోరమైన రూపము మేము చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నాము హే శ్రీకృష్ణ గోపాల ఆ రూపాన్ని నువ్వు అడిగాడు అది అఘోరమైన రూపము ఘోరమైన రూపము సో ఘోరమైన రూపాన్ని చూసి జడుచుకుని అఘోరమైన రూపాన్ని చూపించమని బ్రతిమిలాడినాడు అర్జునుడు సో మీకు వేదమంత్రాల్లో కూడా ఇటువంటి భాష మనకి యాతే రుద్ర శివా తనూ విని ఉంటారు మీరు హే రుద్ర హే ఈశ్వర యాతే తను అంటే రూపము ఏ నీ యొక్క రూపము ఎవరైనా కొంతమంది అనవచ్చు ఏటా విష్ణువు గురించి చెప్తుంటే నువ్వు సడెన్గా శివుడి దగ్గరికి పారిపోయావు అలాగంటే ఈ భేదాలు మన వాళ్ళు కల్పించుకున్నవి ఎప్పుడు కల్పించుకున్నారో తెలిసినా ఈ మధ్యనే కల్పించుకున్నారు ఐదారు వందల ఏళ్ల క్రితం అంతకుముందు ఈ భేదాలే లేవు సో రుద్ర యాతే రుద్ర శివా తనూహు శివా తనూహు అంటే మంగళకరమైన అఘోరమైన రూపము అఘోరా శివా తనూ అఘోరా అపాప కాశిని కలిపినప్పుడు ఆ సంధిలో పోతుంది అపాప కాశిని అంటే పుణ్యము యొక్క ప్రకాశము చేత అనుభవానికి వచ్చేది పాపము అనగా ఆపోజిట్ అపాపం అపాపకాశిని ఇలాగంటి ప్రయోగాలు వేదనలో ఉన్నాయి పుణ్యం చెప్పాల్సి వస్తే అపాపం పాపం చెప్పాల్సి వస్తే అపుణ్యం రౌరవే పుణ్య నిలయే అంటే పుణ్య నిలయం అనుకోకూడదు భోజన అయిన వెంటనే రౌరవే పుణ్య నిలయే పద్మార్బుదని వాసినా అనో శ్లోకం ఉంది పుణ్య నిలయే రౌరవే కాదది అపుణ్య నిలయే రౌరవే రౌరవ నరకం అని పాపమునకు నిలయం అలాగే ఇక్కడ అఘోరా అపాపకాశిం పుణ్యమును ప్రకాశింపజేసే రూపము అని అలాగే ఇంకో చోట కూడా శివానస్తనువా శంతమయా గిరిశంత భిచాకశీ అని మీరు వినుంటారు హే తనువా రూపముతో ఎటువంటి రూపము సో శివానస్తనువా శంతమయా గిరిశంత భిచాకశీ శంతమయా తను తనువాక్కిలి సుఖమును కలిగించేటువంటి రూపముతో హే శివ నమయా తన్వా తన్వా అనుకుంటుంది లౌకిక సంస్కృతంలో వేదంలో తనువ అనుకుంటుంది సో శంతమయ తన్వ గిరిశంత దహే శివ కైలాసగిరివాస ఎక్సెట్రా అభిచాకశీహి నీవు మాకు ప్రకాశించును అని ఆ ఆ రూపాన్ని అఘోరా ఘోరా అని రెండు రకాలుగా అక్కడ వర్ణిస్తారు ఇంకో చోట ఆ రుద్రాధ్యాయంలో అంటే కొంత రుద్రాధ్యాయం ప్రసక్తి వచ్చింది కాబట్టి మీలో కొందరికైనా ఎంజాయ్ చేయగలుగుతారని చెప్తున్నాను పరమే వృక్ష ఇప్పుడు ఈశ్వరుని రూపము ఘోరమైన రూపము భయమును గొల్పే రూపము మనకి అభీష్టము కాదు అక్కడ కూడా ఏమంటాడు పరమే వృక్ష సో నీ యొక్క ఆయుధమును అంటే పినాకము ఇలాంటి ఆయుధములు ఏవైతే ఉంటాయో అవన్నీ మాకు భయాన్ని కలిగిస్తాయి అవన్నీ మాకు కనపడకుండగా ఒక ఎత్తైన చెట్టు మీద పెట్టేసుకుని పదమే వృక్షే ఆయుధముధార కృత్యం వసాన కృత్తివాసస్సుడవై అంటే కృత్తి అంటే చర్మములు ధరించిన వాడవై కృత్యం ఆచర పినాకం బిభ్రదాదహి ఆ ధనుస్సు ఒక్కటి బాణాలు ఉండకూడదు బాణాల పక్కన పారేసి ధనుస్సు ఒకటే పట్టుకుని మా దగ్గర కనపడు కనపడితే మనం చూడడానికి దానికి మంచి ఉల్లాసంగా బాగుంటుంది అనే ఆ మీకు ప్రార్థనలు కనపడతాయి అలాగే ధనుస్సు దగ్గరికి వచ్చే ఆయుధాలంటే భయం వస్తుంది విజయం ధనుక పరిధిలో విశల్యో బాణవాగుముత అని మీరు వినుంటారు ధనుస్సు ఉంటుందే దానికి నారిత్రాడు ఉంటుంది ఈ నారిత్రాడు అలాగా ఫిక్స్ చేసి ఉండి బాణాలు పట్టుకుంటే ఇంకేమి విడిద విడి విడి చేస్తే ఎదుటివాడు భస్మ నశించిపోతాడు అలా కాకుండా ఆ నాదితాడు తీసేశారనుకోండి అప్పుడు ఆ ధనుస్సు ఏమిటి ఇంకా షోపీస్ మన వాళ్ళు షోపీస్ పెడుతూ ఉంటారు ఒక పెద్ద కొండ ఒకటి గుమ్మంలో వెళ్ళగా ఒక పెద్ద కొండ ఒకటి పెట్టి దాంట్లో చీపురు కట్టుబడతారు ఏంటంటే ఈ కుండలో చీపులు కట్టా ఇది ఎక్కడ ఇది ఎక్కడ సిద్ధాలతో షోపీస్ కుండ ఇలా పొడవుగా ఉంటుంది దాని ఖరీదు పదివేలు ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు కుండ దానిపైన ఏవేవో నెగిషలోవే ఉంటాయి మధ్యలో చీపురుగట్ట చీపురుగట్ట ఈస్ ది మోస్ట్ ఫ్యాషనబుల్ మోడర్న్ ఫ్యాషన్లో చీపురుగట్టేది మీరు చీపురుగట్ట కొనేసి తిరగేసి కొండలో పెట్టేస్తే వెరీ గుడ్ షో పీస్ నిజంగా ఎంత సింపుల్ అండి సో అరటిగా సో ఎనీవే ఆ ధనుస్సు ధనుస్సు నారికరాడు తీసేస్తే ఇంకెందుకు పనికి వస్తుంది ఎందుకు పనికిరాడు ఉరికేలా పట్టుకోవడానికే ఈ కొండ నీళ్లు పెట్టుకునేందుకు కాదు చీపులు గట్ట తూచుకుందుకు కాదు ఉరికేలా పెట్టుకోవడానికే అలాగే ఆ ధనుస్సు కూడా నీవు ఇంకా మాట వలసగాలా పట్టుకోవచ్చా అలంకారంగా ఉంటుంది అని ఈ విధమైనటువంటి వర్ణనలు మనకు కనపడతాయి అంటే ఈశ్వరుని యొక్క మంగళకరమైన రూపము భయానకమైన రూపము రెండు రూపాలని భక్తులు ఈ రూపాన్ని కోరుకుంటారు ఆ రూపాన్ని పరిహరిస్తారని సో ఇదంతా కూడా భక్తుల వైపు నుండి ఈశ్వరుని వైపు నుండి ఇవే ఈశ్వరుడు వీటన్నిటికీ అతీతుడే